సత్యశోధన అన్న నామకరణం చేశారు అందుకే మన భారత రాజ్యాంగధ్యేయం సత్యమేవ జయతే అని భారతీయ తాత్వికతను విశ్వమానవాళికి బోధించింది మహాత్మా గాంధీగారి ఆత్మకథను వినిపించటం మా అదృష్టం పట్టాపుచ్చుకున్నాను కానీ ఆ తరువాత బారిస్టర్ పట్టా కోసం గదా నేను ఆంగ్లదేశం వెళ్ళింది దాని గురించి కొంచెం వ్రాస్తాను అందుకు ఇది మంచి తరుణం బారిస్టర్ పరీక్షకు రెండు నియమాలు ఉన్నాయి ఒకటి నిశ్చిత సమయ రెండవది పరీక్షలు వ్రాయటం నిశ్చిత సమయ పట్టే సమయాన్ని పన్నెండు భాగాలుగా విభజించాలి ఆ సమయపు ఒక్కొక్క భాగంలో జరిగే ఇరవై నాలుగు కనీసం ఆరు డిన్నర్లలోనైనా పాల్గొనాలి అంటే మూడు సంవత్సరాలకు పన్నెండు టరములు సంవత్సరానికి నాలుగు టరములు డిన్నర్లు తొంభై ఆరు అన్నమాట విందుల్లో పాల్గొనటం అంటే భోజనం చేయటం అర్థం కాదు నిర్ణీత సమయంలో హాజరై విందు జరిగినంతసేపు ఉండటం అని అర్థం సామాన్యంగా అంతా పక్వాన్నాలు భుజిస్తారు కూరిన మద్యం సేవిస్తారు ఒక్కొక్క విందువెల రెండు మూడు పౌండ్లు అది తక్కువే హోటల్లో అయితే ఒక మద్యానికి అంతవేళ చెల్లించవలసి వస్తుంది నవనాగరికులు కాని హిందువులకు భోజనం కంటే అందులో ఒక భాగమైన మద్యానికి అంత ధర ఉంటుందని అంటే ఆశ్చర్యం కలుగుతుంది లండన్లో నాకు ఈ విషయం తెలిసినప్పుడు తాగుడుకు ఇంత డబ్బు పాడు చేస్తున్నారేమిటా అని బాధ కలిగింది తర్వాత అక్కడి డిన్నర్ల విషయం అర్థమైంది నేను ఆ డిన్నర్లలో పాల్గొని తిన్నది ఏమీ లేదు అయితే రొట్టె బంగాళదుంపలు క్యాబేజీ కూర మాత్రం తినేవాణ్ణి ప్రారంభంలో ఇష్టం లేక వాటినే తినలేదు రుచి మరిగిన తర్వాత ఇంకా వడ్డించమని అడగటానికి కూడా సాహసించాను అక్కడ విద్యార్థులకు పెట్టే ఆహారం కంటే ఉపాధ్యాయులకు పెట్టే ఆహారం మేలుగా ఉంటుంది నాతో పాటు శాఖాహారి అయిన పార్సీ యువకుడు ఉండేవాడు మేము శాఖాహారుడం అందువల్ల ఉపాధ్యాయులకు పెట్టే శాకాహార పదార్థాల్లో కొన్ని మాకు పెట్టమని విన్నవించుకున్నాం మా విన్నపం అంగీకరించబడింది మాకు కూడా శాఖలు పండ్లు లభించసాగాయి నలుగురు విద్యార్థుల బృందానికి రెండు మద్యం సీసాలు ఇస్తారు నేను మద్యం తాగను అందువల్ల ప్రతివారు తమ బృందంలోకి రమ్మని నన్ను ఆహ్వానించేవారు నేను వాళ్ళ బృందంలో కలిస్తే నా భాగం కూడా వాళ్లే తాగవచ్చు ప్రతి ఇరవై నాలుగు డిన్నర్లకు ఒకటి చొప్పున పెద్ద డిన్నరు ఏర్పాటు చేసేవారు దానికి గ్రాండ్ నైట్ అని పేరు అప్పుడు మామూలు మద్యాలతో పాటు షాంపేను ఫోర్ టూ షెర్రీ మొదలుగాగల మద్యాలు కూడా ఇచ్చేవాళ్ళు ఆనాడు నాకు ప్రత్యేక ఆహ్వానాలు బ్రహ్మాండంగా లభిస్తూ ఉండేవి అసలు ఈ రకం డెన్నళ్ల వల్ల బారిస్టర్ అవ్వటానికి ఏ విధంగా అర్హత చేకూరుతుందో అప్పటికీ ఇప్పటికీ నాకు బోధపడలేదు విద్యార్థులు వెళుతూ ఉండేవారని విద్యార్థులకు ఉపాధ్యాయులకు సంభాషణకు చర్చకు అవకాశం లభించేదని అక్కడ ఉపన్యాసాలు జరిగేవని వాటి కొంత లోకజ్ఞానం కొంత నాగరికత ఉపన్యాస సమర్థత విద్యార్థులకు కలుగుతూ ఉండేదని వినికిడి నా టైము వచ్చేసరికి అవన్నీ పోయాయి విద్యార్థులు ఉపాధ్యాయులు దూర దూరంగా కూర్చోసాగారు అసలు ప్రయోజనం మురుగ్యమైపోయి ఆచారం మాత్రం మిగిలింది పూర్వాచారాల మీద ఆసక్తి కలిగి ఉండే ఇంగ్లాండు ఈ ఆచారాన్ని వదలలేదు బారిస్టర్ పరీక్షకు అవసరమైన పుస్తకాలు తేలిక అందుకే బారిస్టర్లకు అక్కడ డిన్నర్ బారిస్టర్లు పేరు వచ్చింది డిన్నర్ బారిస్టర్లు అంటే తిండిపోత అర్థం పరీక్షలు మాత్రమే మాత్రమేనని అందరికీ తెలుసు ఆ రోజుల్లో రెండు పరీక్షలు జరిగేవి అవి రోమన్లా కామన్లా పరీక్షలు ఈ పరీక్షలకు పాఠ్య గ్రంథాలు ఉండేవి విడివిడిగా చదివి విడివిడిగా పరీక్షలు వ్రాయవచ్చు కానీ ఎవరు పాఠ్య పుస్తకాలు చదివిన పాపాన పోరు రెండు వారాలు రోమన్ బట్టి వేసి పరీక్ష కూర్చుంటారు రెండు మూడు నెలలు కామన్ బట్టి వేసి పరీక్ష కూర్చుంటారు అటువంటి చాలా చాలామందిని చూశాను ప్రశ్నలు తేలిక పరీక్షకులు ఉదార స్వభావులు రోమన్లా పరీక్షార్థుల్లో నూటికి తొంభై నుండి తొంభై మంది పాస్ అయ్యేవారు పెద్ద పరీక్షల్లో నూటికి డెబ్భై మంది అంతకంటే ఎక్కువ మంది పాసు అందువల్ల పరీక్షాభయం లేదు సంవత్సరానికి పరీక్షలు నాలుగు సార్లు జరుగుతూ ఉండేవి ఇంత అనువుగా ఉన్న పరీక్షలు కష్టమనిపించవు నేను మాత్రం పుస్తకాలన్నీ చదవాలని నిర్ణయించుకున్నాను పాఠ్యగ్రంథాలు చదవకపోవటం మోసమని నాకు అభిప్రాయం కలిగింది నేను ఆ పుస్తకాల కోసం డబ్బు బాగా ఖర్చు చేశాను రోమన్ లాను లాటిన్ భాషలో చదవదలిచాను నేను లండన్ మెట్రికులేషన్ పరీక్ష కోసం లాటిన్ భాష అభ్యసించాను అది ఇప్పుడు బాగా ఉపకరించింది నేను చదివిన చదువుకు విలువ లేకుండా పోలేదు దక్షిణాఫ్రికాలో అది నాకు బాగా ఉపయోగపడింది దక్షిణాఫ్రికాలో రోమన్ డచ్చి భాషలా ప్రామాణికం ఈ విధంగా లాటిన్ చదువు దక్షిణాఫ్రికా దేశపు చట్టాలను తెలుసుకోవటానికి బాగా ఉపయోగపడింది ఇంగ్లాండ్ దేశపు కామన్లాను రాత్రింబౌళ్ళు చదవటానికి నాకు తొమ్మిది నెలలు పట్టింది బురుము కామన్లా పెద్దది కానీ చదవటానికి బాగుండేది కాలం మాత్రం చాలా పట్టింది స్నెల్ ఈక్విటీ అర్థం చేసుకోవటం కొంచెం కష్టం వైట్ చూడర్ రచించిన లీడింగ్ కేసెస్ అన్న గ్రంథంలో కొన్ని కేసులు తప్పనిసరిగా చదవదగ్గవి ఆ గ్రంథం హృదయరంజకం జ్ఞానదాయకం విలియం ఎడ్వర్డ్ గారుల రియల్ ప్రాపర్టీ గుఫ్స్ గారి పర్సనల్ ప్రాపర్టీ అన్న గ్రంథాలు సంతోషంగా చదివాను విలియం గారి పుస్తకం చదవటానికి నవలలాగా ఉంటుంది మెయిన్ గారి హిందువులా ఎంతో అభిరుచితో చదివాను హిందూ దేశానికి తిరిగి వస్తున్నప్పుడు ఓడలో దాన్ని చదివినట్టు గుర్తు హిందూల గ్రంథాన్ని గురించి విశ్లేషించటానికి ఇది తరుణం కాదు నేను పరీక్ష పాస్ అయ్యాను వందల జూన్ పదిన పట్టా చేతికి అందింది పదకొండవ తేదీన ఇంగ్లాండు హైకోర్టులో రెండున్నర షిల్లింగులు చెల్లించి పేరు రిజిస్టర్ చేయించుకున్నాను పన్నెండవ తేదీన ఇంటికి బయలుదేరాను ఇంత చదివిన తర్వాత కూడా నన్ను పెద్ద బెంగ పట్టుకుంది కోర్టులో వాదించటానికి నేను తగనని భయం వేసింది ఆ క్షోభను గురించి వర్ణించేందుకు మరో ప్రకరణం అవసరం రఘుపతి రాఘవ రాజపతి తవన సీతారా రఘుపతి రాజా